స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడా సర్వశక్తి మంత్రుడానికి వర్ణాలి సయ్య గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం ప్రభా మమలందరినీ సురక్షితంగా కాపాడైన మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలక నిలబెట్టుకున్న ప్రవ దివార మమ్మల్ని కాచి కాపాయిన గొప్ప దేవుడి వేసయా నీకు ఎంతో వందాలుసయ్య నీకే స్థుతులు స్తోత్రం అయినా మీకు నూతనైన కృపను మాకు అనుగ్రహిస్తూ ప్రతి క్షణం మీ కృప ఏమిడి కృప మీ ఆదరణ మీ సమాధానం మీకు శాంతి మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న గొప్ప దేవుడు వేసయాన్నికెంతో వందాలు ప్రభావ ఇక మధ్య కనసంలోనైనా మీ సన్నిధిలో ప్రవ సమయం గడపడానికి వచ్చిన సన్నిధికి వచ్చిన ప్రవ మీరు మాత్రం మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఈ చివరి కాలంలో ప్రభావ మేము ఎట్లా ఉండాలి ఏ రీతిగా ఉండాలి ప్రతి దశలనైనా మాకు నేర్పించండి బలపచ్చండి ప్రతి ఆత్మను మేము వివేచించాలా జాగ్రత్తగా మేము జీవించాలా ప్రవ నైనా ఎసయ్యా ఎందుకంటే ఇది భయంకరమైన కాలం అయినా ప్రతి దశలోనైనా మీ సెలవులో ప్రవ మీ వాక్యం మేము తొలిపోకుండా తప్పిపోకుండా ప్రవ్వా మీలో జీవిస్తూ ముందుకు పోయేలాగా సహాయపడండినైనా మామూలు ఇంకేమైనా బలహీత కొట్టివేండి ప్రవ మమ్మల్ని బలపరచండి ప్రవ్వా ప్రతి దశలోనైనా మేము దూరంగా ఉండాలా వాటి విషయంలో మేము జాగ్రత్తగా ఉండాలా మీరే సహాయపడమని ప్రాదిష్టం ఇక పరిశుభాత్మ నడిపింపు మాకు ఆత్మ ఫలాలు తో మమ్మల్ని ఇంకా సమృద్ధిగా నింపడి ప్రవ్వ ప్రతి దశలోనైనా ఎక్కడ పోయినా కానీ ప్రభావ మమ్మల్ని హేతుడి వారికి ప్రేమతో సాత్వికంతో సమాధానం చెప్పి ఎల్లప్పుడు మేము సిద్ధంగా ప్రతి ఆత్మని వివేచించాలా వాటి మేము ప్రవా తప్పించుకోవాలా ప్రవ్వ ఆయన మీరే సహాయపడండి ప్రతి విషయంలో మీ కృప మాకు కలిగించండి గొప్పదేవా ఎస్ఐ మధ్య కనసమలు మీ సన్నికొచ్చి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి నూతన అభిషేకం మాకు అనుగ్రించండి వాక్యం నుండి సత్యం మీ గ్రహించలేదన్న మా ఆత్మీయ నేతలు ఇవ్వండి నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా మీరే మహిమ పొందమని ఆరంతట్లో ప్రవ్వ మీరే ఆధిపత్యం నడిపించి మీకు పరిశుద్ధ ఆత్మ దయచేసి మీరే మాట మాట్లాడి బలపచ్చమని ఏసు క్రీస్తు పరిశుద్ధం ప్రార్థిస్తున్నాం తంది ఆమె ీ గూరిగా నాడు యను వెనుక నిలుసు బండపై నిలు నిలుసు బండపై దాటించువారెవరు మునుగోచుండే నీ జీవనావా దాటించువారెవరు యేసు ప్రబుండే దాటించువాడు ఏసు ప్రబుండే దాటించువాడు నీదు చుక్క నీ చేసే నీదు చుక్కనియేసే సీలువే నీ గూరిగా నాడు యౌవ నూడా వెనుకంజవే యాకే నిలు ఏసు బండాపై వచ్చే తెచ్చే నీకు రక్షణ వచ్చేను ఏసు ఈ లోకమునకు తెచ్చే నీకు రక్షణ అక్షయుడు తెరచే నిక్షయముగా అక్షయుడు తెరచే నిక్షయముగా మోక్ష ద్వారా మోక్ష ద్వారా మూలికే సీలు వేణీ గూరిగా నాడుౌవూడా వెనుకజవేయ కయే పాపములకై రక్తము కార్చేను సిలువాలు ఏసు నీ పాపములకై రక్తము కార్చేను విమోచించును విశ్వాసించిన విమోచించును విశ్వాసించిన ముక్తిని పొందేదవు ముక్తిని పొందేదవు తెలువే నీ గురిగా నాడు యౌనుడా వెనుక జవే యాకే నిలువు ఏసు బండపై ప్రేమా వార్తా ప్రకటిం పబడెను ప్రియులార రండి నేడే ప్రేమా వార్త ప్రకటిం పబడెను ప్రియలార రండి నేడే మీ ఉళ్ళ ములకు ప్రియమైన మీ ఉళ్ళ प्रियमी नएसे शातीचेड़ी राजू शातीचेड़ी राजू అల వర్షుగ్రవ తండ్రి మీకు వనరాల్ బహున ప్రగుదేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఈ మధ్యాహ్న కాలంనా మిమ్మల్ని స్థుతించేలాగా మీ యొక్క వాక్యం వినలాగన మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మీకు ఎంత వనరాలు మీ వాక్యంలో జీవం ఉంది ప్రోభ మీ వాక్యంలో స్వస్థత ఉంది ప్రోభ మీ వాక్యంలో బలం ఉంది ప్రోభ మళ్ళీ మాకు అటువంటి ధైర్యాన్ని బలాన్ని జీవాన్ని తండ్రి మీ వాక్యంలో ఎంతో జ్ఞానం ఉంది ఆ జ్ఞానం మాకు మీ వాక్యంలో ఎన్నో సలహాలు ఉన్నాయి ప్రోభ మేము తన మళ్ళీ కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు సలహాలు ఇచ్చేవాడవు నేను అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు మీకు వదనాలి తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో రూపవరాలకు సంబంధించిన విషయంలో భాషల వరాని సంబంధించినవి ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపింపు మాకు అనుగ్రహించండి వీటిని మేము పాటించాలా కేవలం వినేవాళ్ళం కాకుండా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమాసుక్రీ స్నాన ప్రార్థన తండ్రి రూపవరలలో ముఖ్యంగా ప్రోత్సాహ వరాలు లేక ప్రోత్సాహము ప్రోత్సాహకరమైన వరములకు సంబంధించిన మనం వర్గీకరణలో చూస్తా ఉన్నాము అందులో మొదటిదిగా ప్రవచన వరం రెండవది భాషల వరం మూడవది భాషల అర్ధం చెబు వరం కాబట్టి భాషల వరానికి సంబంధించిన విషయాలు మనము కొన్ని గత వారం నుంచి ధ్యానిస్తా ఉన్నాము ఈరోజు కొన్ని వాక్యాలు చూపిస్తే భవిష్యత్తులో అనుకుంటా నెక్స్ట్ రికార్డింగ్స్ కూడా అది ముగిస్తాము దాంతో చివరి వరం భాషలు అర్ధం చెప్పే వరం కొరకు మనం సిద్ధపడతాం అయితే మనము గతంలో నిమ్రాంచి ధ్యానిస్తా ఉన్నాము ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఉమి మీద అంతటా ఒకటే భాష ఉండేను అని మనం చూసినాం ఆది కాండంలో అయితే ఉమి మీద ఒకటే భాష ఉండే ఈ భాషలు ఎట్లా ఈ లోకంలో పుట్టినాయి పదకొండవ అధ్యాయాలు చూసాం కానీ మనము అధ్యాయం మొదటి తొమ్మిది వర్షాలలో భూమి అందంతటా ఒకటే భాష ఉండే కానీ నిమ్రాదు అనేవాడు ఏం చేశాడు అందరినీ భూమి మీద ఉన్న సకల కోత్రికలు మనకు తెలుసు ఎవరున్నారు అంటే క్షేమహాము యాపతి సంతతి ఒప్పురే కదో అప్పుడు క్షేమహాము యాపితే హాము సంతతిలో వాడు పెద్దవాడు నిమ్రాజు కనాను కుమారుడు అయితే ఈ యొక్క హాము సంతతిలో నుంచి వచ్చిన నిమ్రాజు ఆయన వెంటబెట్టుకున్నాడు అది నా కిరజీ కూడా కన్ఫ్యూజన్ ఏంటంటే క్షేము ఇంటికి పెద్దవాడైతే అతని మీద కూడా ఇతను ఎందుకు లీడర్షిప్ తీసుకోండి అనటు చరిత్రలు నేను చూసిన కొంతకాలం కిందట చరిత్ర పుస్తకాలు కూడా చదువుతా బైబిల్ చరిత్ర అంటాం కదా బైబిల్ చరిత్ర పుస్తకాలలో ఉండేది బైబిల్లో ఉండవు కానీ ఆ రోజులలో వాళ్ళు అద వాళ్ళు భద్రపరచుకున్న ఆ చరిత్ర పుస్తకాలకు వెళ్ళి తీసి రాసి మన తర్జుమా చేసి భద్రపరిచిరన్నట్టు కాబట్టి అవి మనకి ఈ రోజు దొరుకుతున్నాయి అన్నట్టు నిమ్రాదుని షేము చంపినట్లు ఒక చరిత్ర ఉంది ఎందుకంటే నిమ్రోదు దేవునికి విరుద్ధంగా జీవించినట్లు మనం చూస్తాం ముఖ్యంగా ఈ యొక్క గోపురం కట్టడం అనే విషయం గురించి మనం గమనించినప్పుడు అది నిజంగా జరిగింది ఒకప్పుడు అనేది మనం ఈరోజు కూడా చరిత్ర చెప్తుంది ఎందుకంటే ఆ గోపురము దాన్ని ఏమంటాం టవర్ ఆఫ్ క్యాబెల్ అంటాం గోపురం బాబేలు గోపురం ఏ సంవత్సరంలో అంటే దగ్గర దగ్గర ఆ నోవా జలపరలం తర్వాత ఏడు సంవత్సరాలకి తర్వాత జరిగింది అంటే ఊహించుకోలే మన కాలానికి ఎన్ని సంవత్సరాలు అనేది కొన్ని చరిత్ర పుస్తకాలలో మటుకు నోవా జలపర్లని తర్వాత వంద సంవత్సరాల తర్వాత అని చెప్తారు కానీ కరెక్ట్ కాదు సరే ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నది ఉంది ఈ రోజుకి మటుకు నాలుగు వేల రెండు వందల సంవత్సరాల జరిగిన స్టోరీ అన్నట్టు ఇది నిజంగా అయితే నిమ్రోదు రోజు కట్టిన ఆ గోపురానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానించినప్పుడు దేవుడు వీళ్ళు ఏం చేస్తున్నారు మనం కిందికి పోయి చూసొద్దాము అని దేవుడు తనతో తనలో ఉన్న తన కుమారుడితోని ఆత్మతోని మాట్లాడుకుంటున్నారు సంభాషించుకుంటున్నారు అర్వి కుమార పరశురాత్మ త్రిత్వం సంభాషించుకొని కిందికి దిగొస్తున్నారు ఈ విషయం మనం ఎప్పుడైతే దేవుడు ఎప్పుడు మన కొరికి దిగొస్తూనే ఉంటాడు ఆయన ఎంతో ప్రేమ దేవుడు ఎంతో జాలిగల దేవుడు అటువంటి వాడు ఒక్కడు మనకు కనిపించాడు ఈ సృష్టిలో అతన్ని దేనితో కూడా మనం పోల్చలేం ఎందుకంటే అతనికంటే కరెక్ట్ గొప్పగా ఒక్కడ కనిపించరు మనకి ఈ లోకంలో కాబట్టి అతని దేనితోని పోల్చలేం కాబట్టి ఆయన ఎందుకు కిందికి దిగొచ్చిండు ఎందుకు వారి భాషలు తారుమారు చేసిండ్రు ఆ గోపురము సంపూర్ణంగా కట్టలేదు అక్కడికి ఆగిపోయింది తర్వాత అది మొత్తం శిథిలం మనం చూస్తాం ఈ రోజు కూడా ఉంది దాని జ్ఞాపకా పకాలు జస్ట్ ఒక పెద్ద రంధ్రం అగాధం లాగా తొమ్మి ఉంటుంది ఈరోజు కూడా కానీ దాని శిక్షణాలు మటుకు ఏమి కూడా లేవు ఎందుకంటే ప్రతి ఎవ్వరు అటువంటివి కట్టకుండా కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు మనం చూస్తూ ఉంటాము చాలా మంది గోపురాలు కడుతూ ఉంటారు ప్రకృతి సహజంగా కూడా గోపురాలు ఉంటాయి ఆత్మీయం కూడా గోపురాలు కట్టుకుంటారు ప్రకృతి సహజంగా గోపురాలు అంటే మనకు తెలుసు న్యూయార్క్ లో ట్విన్ టవర్స్ ఉన్నాయి ఇటలీలో ఆ పీసా అనే ఆ యొక్క టవర్ ఉంది లీనింగ్ పిజా అంటారు దాన్ని పెద్ద టవర్ ఉంది అట్లా లండన్ టవర్ ఉంది టవర్స్ అన్ని గోపురాల అన్నట్టు అట్లా ప్రతి దేశంలో టవర్స్ ఉంటాయి మన దేశంలో కూడా టవర్స్ ఉన్నాయి అట్లా ప్రతి దేశంలో పెద్ద పెద్ద టవర్లు కడతారు ఇప్పుడు అపార్ట్మెంట్స్ ని టవర్స్ లాగా కడుతున్నారు అంత పైకి ఏంటంటే టవర్స్ ఎందుకు కట్టకుంటా అనేది నేను చూపిస్తాను దాని తర్వాత భాషల్లో ఎందుకు దారుమారు చేసినది నేను మీకు చూపిస్తాను ఎందుకంటే మనిషి దేవుడు పైనుంచి కిందికి దిగి రావడము మనిషి కొరికి మనిషిని సరి చేయడం కొరికి వీళ్ళు దేవునికి విరుద్ధంగా ఆకాశం మనకి ఎక్కిపోవాలని ఆ తర్వాత మరోసారి జలప్రలయం ఎవరు మనం ఎవరు నశించిపోకుండా ఉండాలంటే అందులో పోయి దాక్కోవాల ఆ గోపురంలో అది మానవ తలం పన్నట్టు అంత పైకి కట్టుకున్నారంటే నిమ్రంతి అంటే దేవుని శిక్షకి దేవుణ్ణి కూడా ఛాలెంజ్ చేసేవాడు అన్నట్టు నిమ్రాత్ దేవుడు ఈసారి తుఫాన్ తీసుకొస్తే ఈ టవర్ లో పోయి మనం ఉందాం ఈ గోపురంలో పోయి మనం ఉందాం ఎందుకంటే ఈ రోజు కూడా చాలా మంది తుఫాన్లు వచ్చి ఫ్లడ్స్ వస్తే పైన ఇల్లు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి పైకి పోయిస్తారు అది గుణగానం మనం తప్పించుకోవడం ప్రతి నుంచి కూడా దేవుని ప్రణాళిక ఏంటంటే పాదం అవ్వాలని చెప్పిండి మీరు మీరు కష్టించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి భూమిని నింపమన్నాడు అంటే మళ్ళీ విస్తరించమన్నాడు కాబట్టి వీళ్ళు విస్తరించకుండా మనము చెదిరిపోకుండా ఒకటే స్థలంలో ఉందామని తీర్మానించుకున్నారు వీళ్ళు ఇది మనుషులకు ఉంటది తలంపు సాధారణంగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి ఇక్కడే ఉంటే బాగుంటది కదా అన్న తలంపు కానీ దేవుని ప్రణాళిక అందరూ విస్తరించాల ఆది దేవుని ప్రణాళిక ఏంటంటే భూమిని విస్తరి భూమిని మన ఆ భూమిని నింపాలా లేక భూమి మీద విస్తరించాలా మనుషులు కానీ నిమ్రావు అనుచరులు దాన్ని అట్లా కానియకుండా ఒకటే స్థలంలో ఉండాలనుకుంటున్నారు చెదిరిపోకుండా ఉండాలా దేవ దృష్టిలో అందరూ పలు స్థలాలకు వెళ్ళిపోవాలా అది విధానం దేవుని ప్రణాళిక ఎందుకంటే ఇంత పెద్ద భూమిని ఆయన సృష్టించినప్పుడు భూమి మీద ఒకటే స్థలంలో ఉంటాయంటే ఎట్లా మనుషులు అందుకే ఇప్పుడు మనము అడు జాతులలో అనిపిస్తుంది ఇంత దూరము ఎట్లా వచ్చారు ఈ ప్రజలు ఎన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితము వీళ్ళు వచ్చి ఇట్లా ఎన్ని తరాలు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఆ స్థావరాలు చూసినప్పుడు ఇది ఎట్లా సాధ్యం ప్రభు అది దేవుని ప్రణాళిక కాబట్టి ఆయన ప్రణాళిక ప్రకారంగా మనం వెళ్ళిపోతా ఉంటే ఆయన నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉంటాడు ఇప్పుడు మా కుటుంబంలో చూస్తాం మా పూర్ తల్లిదండ్రులు ఎక్కడో పుట్టిన వాళ్ళు సిటీకి వచ్చారు హైదరాబాద్కి ఇక్కడ మేము పుట్టినాము మాలో కొంతమంది అక్కడికి వెళ్ళిపోయినారు వేరే దేశాలకు వెళ్ళిపోయినారు మా ఫ్యామిలీలో అంటే ఈ ఇంటి గోత్రం ఇంటి పేరు ఎక్కడెక్కడో విస్తరిస్తుంది సరే కొన్నిసార్లు దేవుడు నీకు పోవాలనుకున్నా పోనియ్యాడు కొందరిని మటుకు పోనిస్తాడు అది నేను గమనించాను లైఫ్ లో ఎన్నిసార్లు ప్రయత్నించినా బయటికి కాలేదు నాకు కానీ కొందరిని పోడు మా అన్న కూడా పోవాలనుకుంటూ పోలేకపోయాడు నువ్వు నేను పోవాలనుకున్నా పోలేకపోయినాను మా తమ్ముడు పోతానుకుంటూ వెళ్ళిపోయాడు మా పాప వెళ్ళిపోయాడు అంతే ఇంకా భవిష్యత్తులో ఎన్ని ఎంతమంది వెళ్తారో మనకు తెలియదు మా ఇంట్లో అది విధానం కాబట్టి దేవుని ప్రణాళికల ప్రకారంగా ఎవరు పోవాలని వాళ్ళే వెళ్ళిపోతా ఉంటారు అది దేవుని విధానం ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కానీ ఇమ్రాజ్ అట్లా కానివ్వకుండా దేవుని విధానానికి విరుద్ధంగా అందరం ఒకటే స్థలంలో ఉందామని తీర్మానించుకున్నారు అందుకు దేవుడు ఏం చేసిండు ఇట్లా కాదు వీళ్ళు ఐక్యత ఉన్నది వీళ్ళలో ఒకటే భాష ఉంది వీళ్ళు ఈ గోపురం కట్టుకుంటున్నారు ఈ గోపురము గ్యాపకానికి వస్తా ఉంటది ఎంత దూరం దాని దగ్గరకు రావాలా కాబట్టి వీళ్ళని ఇట్లా కాదు అని ఆయన గోపురం చూ చూడడానికి దిగొచ్చిండు దిగొచ్చి ఏం చేసిండు వాళ్ళని తారుమారు వారి భాషలన్నీ తారుమారు మనం చూస్తాం అక్కడి నుంచి మనకి ఈ యొక్క కనెక్షన్ దొరుకుతుంది వాక్యం సార్ చూడండి ఆదికాండము పదకొండవ అధ్యాయము మొదటి వర్షంలో ఏముందంటే భూమి అందంతటా ఒక్క భాష భూమి అందంతటా ఒక్క భాషయో ఒక్క పలుకును ఉండెను అయితే ఇదొకటి నేను కొంతకాలం కిందట చూపించినది భాష ఏంది పలుకేందని అడిది అయితే భాషకి పలుకుకి తేడా ఉంటది ఏంటంటే భాష అనేది ఒక గ్రూప్ అన్నట్టు దాని కింద ఎన్నో రకాల పలుకులు ఉంటాయి ఉదాహరణకి సంస్కృత భాష ఉంది దాని కింద ఎన్నో పలుకులు ఉన్నాయి హిందీ తమిళ్ తెలుగు కన్నడ గుజరాతీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అట్లనే పాలి అనే భాష ఉండేది మన దేశంలో దాని కింద రకరకాల పలుకులు ఉండేవి అంటే రకరకాల చిన్న క్రిందికి వచ్చే భాషలు అంటే తల్లి భాష అంటారు పిల్ల భాష అంటారు అన్నట్టు దాన్ని పిల్ల భాషని పలుకు అంటారు అన్నట్టు కాబట్టి సంస్కృత భాష అనేది తల్లి భాష అయితే దాని కింద పిల్ల భాషలు ఎన్నో ఉంటాయి అన్నట్టు అట్లా కొన్ని వందల భాషలు ఉన్నాయి కొన్ని మాయమైపోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని ఆ అడవి జాతుల తెగల వారికి సంబంధించిన భాషలుంటాయి అవి కొన్ని మాయమైపోయినాయి ఎందుకంటే తుఫాన్లు వచ్చినప్పుడు కొన్ని ద్వీపాలు మునిగిపోయినాయి మునిగిపోవడం వల్ల మొత్తము ఆ తెగ మునిగిపోయి చనిపోవడం వల్ల ఆ భాషలు మాయమైపోయినాయి ప్రపంచంలో చాలా భాషలు మాయమైపోయినాయి ఒకప్పుడు ప్రపంచాత్మకంగా గంభీరంగా మాట్లాడబడిన భాషలు ఈరోజు చిన్న గ్రామంలో మాట్లాడతారు ఉదాహరణకి సంస్కృత భాష ఒకప్పుడు దేశంలో మాట్లాడిన భాష అది ఈరోజు కర్ణ కర్ణాటకలో ఒక చిన్న గ్రామం ఈరోజు కూడా ఉంది చిన్న గ్రామం ఆ ఒక్క గ్రామంలోనే మాట్లాడుతుంటారు ఇంకా ఎక్కడ మాట్లాడరు పేరు నేను ఇంతకుముందు ఎక్కడో చూసినా కూడా పేరు మట్టూరు మత్తూర్ అనే గ్రామంలో మొత్తం కర్ణాటకనే సంస్కృత భాష మాట్లాడతారు రోడ్ మీద కూడా ఫుట్ పాత్ల మీద పోతపుడు షాప్ సెల్కి పోయినప్పుడు ఈ భాషని మాట్లాడతారు ఆ ఒక్కటి విలేజ్ ఇంకా ఇంత దేశం ఇంత పెద్ద దేశంలో మత్తూరు మత్తూరు అనే గ్రామము ఇది ఎక్కడ ఉందంటే శివోగ డిస్టిక్లో ఉంది కర్ణాటకలో ఆ ఒక్క భాషలో ఆ ఒక్క గ్రామంలోనే మొ గ్రామం అంతా సంస్కృత భాష మాట్లాడుతుంది దేవ అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ డిస్ట్రిక్ట్ని ఆ ఆ గ్రామాన్ని జాగ్రత్తగా కాపాడుతుంది వేరే భాషల లోపలికి రానియకుండా వస్తే ఏమైతుంది ఇంకా ఆ భాష కూడా మాయమైపోతుంది ఇంగ్లీష్ భాష చాలా భాషల్ని తొక్కేసింది కదా రీతిగా చెప్పాలంటే ఎందుకంటే సంస్కృత భాష ఎందుకు తొక్కేశారంటే సంస్కృతాన్ని నేను అనుకుంటాను సంస్కృత భాషని వాళ్ళు దేవతలకి వాడినరు సృష్టికర్తగా వాడకుండా సృష్టంకి వాడి అందుకు అది అడ్రస్ లేకుండా పోయింది అనిపిస్తుంది నా కాబట్టి ఏ భాష అయినా దేవుని మహిమార్థంగా లేకపోతే పోతుంది హెబ్రి భాష లేదు హెబ్రి భాషలనే కదా పాత నిబంధన పుస్తకాలనేవి రాయబడ్డాయి కానీ ఈరోజు హెబ్రి భాష పాపులర్ కాదు చిన్న గుంపు మాట్లాడుతుంది దేవుని దృష్టిలో ఆ భాష ప్రపంచానికి రుద్దాల్సిన భాష అది దేవుని మహింపరచలేదు अभी अड्रस्को ग्रीक भाष अंत अन्नी पत्रिकल सुवार ग्रीक भाष राशे प्रपंच चा फेमस भाषा अभी एन कं आष देविण महपरचले इंगा देविण महपरूं उ भाषा आबटी कोई भाषल देवड़ कावल कापड़ता अाषार मैना मैं इक चूस्ट ఆదిఖండం పదకొండవ ధ్యానం మొదటి వర్షంలో భూమి అందంతటా ఒక్క భాష ఒక పలుకుండిలో అంటే మనుషులు మాట్లాడేవి అన్నట్టు ఇవి ఒక భాష భూమి మీద భూమికి సంబంధించిన భాషలు ఆకాశవాసులకు సంబంధించిన భాష వేరే ఉంటుంది వాళ్ళ వాళ్ళ విధానాలు వేరే భూమికి సంబంధించినవి ఉండేవి అక్కడ ఉదాహరణకి అక్కడ వాళ్ళు మాట్లాడే భాషలు వేరే ఉంటాయి ఇక్కడ మాట్లాడే భాషలు వేరే ఉంటాయి కాబట్టి నాలుగో వర్షంలో ఏముందంటే వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము ఈ మూడు విషయాలు కలిగి కాబట్టి పట్టణము తర్వాత గోపురము తర్వాత చెదిరిపోకుండా విస్తరించకుండా ఇవన్నీ పాపపు జీవితానికి సాదృశ్యం లేక దేవుణ్ణి దేవుడి మాకు అవసరం లేదు అన్న విధానికి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి మొదటిదిగా పట్టణం కట్టుకోవడం తర్వాత కవర్ కట్టుకోవడం ఇందులో మొదటిదిగా ఇంత పెద్ద గోపురం కట్టుకోవడం అంటే మనుషులకి ఇది సాధ్యము దేవుడు అవసరం లేదని చెప్తున్నాడు అంటే నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు అన్నట్టు కాబట్టి ఎవరన్నా గోపురాలు వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటున్నారు అన్నట్టు చర్చికి గోపురం కడతారు లేక అన్నిలు మందిరాల గోపురాలు కడతారు వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటున్నారు అన్నట్టు నీవు ఎంత పెద్ద గోపురం చూడమని కాబట్టి మేము గ్రేట్ అని మమ్మల్ని పొగడుకోవడం అన్నట్టు తర్వాత పట్టణం కట్టడము నిన్ను నువ్వు సెక్యూరిటీ చేసుకోవడం అన్నట్టు నిన్ను నువ్వు ప్రేమించుకోవడము దాని తర్వాత ఈ పట్టణమే ప్రొటెక్షన్ చేస్తుంది దేవుని కాపుదల అవసరం లేదు అన్నట్టు కాబట్టి కాపుదల అంటే ఎంతో ప్రాముఖ్యము దాన్ని ప్రేమించడం అన్నట్టు పట్టణం కట్టుకోవడం అంటే కాపుదల పట్ల ప్రాధాన్యత కలిగిన వారం కానీ మనము కొండ కోట నీరే అని పాట పాడతాం ఏసు గురించి ఆయననే మన కాపుదల ఆయననే మనల్ని మన భవిష్యత్ ఆయన చేతిలో సురక్షితంగా ఉంది అని చెప్తాం కాబట్టి ఈరోజు అందరికీ ఈ శోధన ఉందన్నట్టు పట్టణంలో భద్రపరచబడాల మనకు ఒక ఒక గ్యాప్ గుర్తింపు ఉండాలా వ్యక్తిగతంగా నేను గొప్పనని చెప్పుకోవాలా ఇవి మనుషులని వేధిస్తుంది అన్నట్టు ఇది నింబరోజు నుంచి వచ్చిన ఆత్మ అన్నట్టు కాబట్టి ఈ యొక్క కూపరాలకు సంబంధించిన విషయాలు మనం అనేక పర్యాలు చూస్తూ ఉంటాం మనిషి దేవుడితోని సహవాసము కల్ ఏ రీతిగా పొందుకోవాలంటే వేరొక విధానంగా పొందుకుంటున్నాడు అన్నట్టు పరలోకానికి వేరొక విధానంగా పోవడానికి వీళ్ళేది స్నేహితురా నువ్వు ఎట్లా వచ్చిన విడికి అంటాడు నీకు పెళ్లి వస్త్రంలో లేవే ఎట్లా ఎక్కడికి వచ్చినావు దీన్ని కట్టేసి కట్టుక చీకటి గదిలో పడేయండి అంటున్నాడు కాబట్టి జబర్దస్తిగా ఎవ్వడి కూడా పరలోకానికి పోలేడనే విషయం మనం అక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి దేవుడితో కలి పరిశుద్ధమైన సహవాసం కలిగిన కలిగి అది మర్చిపోయిడు మనిషి కాబట్టి వాడి సొంత తలంపులతోనే వాడు ఏదైనా సాధించవచ్చు అని ప్రయత్నిస్తున్నాడంటు కాబట్టి ఇది అక్కడ చూస్తున్నాం మనం పట్లోకానికి యేసు ప్రభు తప్ప వేరే ఒక మార్గం లేదని మనకు తెలుసు కానీ వీళ్ళు వేరే ఒక మార్గాన్ని వెనుక్కున్నారన్నట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వేరే ఒక మార్గం వెళ్ళుకుంటుంటారు అన్నట్టు కొంచెం త్వరలో చూపిస్తా ఈ భాషను తారుమారు కావడం అనేది అయితే భాషల్లో తారుమారు కావడం చూసే ప్రేమ వాక్యాన్ని ఆరో వచనంలో అప్పుడు యహోవా ఇదిగో జనము ఒకటి వారికి అందరికీ భాష ఒకటి వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీద వారు చేయు తలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమి ఉండదు కాబట్టి చూడండి ఇది మనకు తెలుసు మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు వారికి ఏ ఆటంకం లేదనేది దేవుడికి తెలుసు ఎందుకంటే దేవుడు అట్లా తయారు చేసి మనిషిని భూమి మీద మనిషి ఏదైనా చేయగలడు దేవుడు మనిషిని అట్లా తయారు చేసి పెట్టిండి అయితే ఈరోజు చాలా మంది తెలియదు కొంతమందికే తెలుసు నేను ఏమన్నా చేయగలను ఈ భూమిలో కనుక మనం దిగిపోయే వారితో వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేదము అని అనుకునేను అలాగే యుహో అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టేను కనుక వారు ఆ పట్టణంను కట్టడం మానేరి దానికి బాధేలు అని పేరు పెట్టి కాబట్టి బబులోను స్థల బబులోను పట్టణం ఇది యాక్చువల్లీ బబులోను దేశం లాగా తర్వాత మారింది తర్వాత మొత్తానికి అంటే లేకుండా పోయి ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే బాబేలు అంటే భాషలని తారుమారు చేసిండు కాబట్టి దేవుడు దానికి బాబులని చెప్పిండు తారుమారు అంటే కన్ఫ్యూజన్ భాషలను తారుమారు చేసిండు అయితే మనం ఇప్పుడు అర్థం ఏంటంటే ఎందుకు తారుమారు చేసిండు అనే విషయం ఎందుకు తారుమారు చేసిండే వారు ఒక్క భాషతో దేవునికి వ్యతిరేకంగా తిరిగిండ్రు అందుకు భాషలను దారుమార్ చేసి వాళ్ళలో ఐక్యత లేకుండా చేసిన దేవుడు అయితే పెంత కోస్త రోజు వీళ్ళందరూ శిష్యులు పైకప్పున ఇంటి పైకప్పుల్లో కూర్చొని ఉపాస ప్రార్థన చేస్తున్నారు ఇస్ ప్రజలేమో యూదులేమో పెంత కోస్త చేసుకుంటున్నారు శిష్యులు మటుకు ఉపాస ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద చేస్తలేరు అనే విషయం మీరు జ్ఞాపకం చాలా మంది తెలియకపోవచ్చు పెంతకోస్తు పండుగ దేనికి సంబంధించింది పాత నిబంధన కాలంలో పెంతకోస్తు అంటే యాభై అనర్థం పెంటా పెంటా అంటే ఫైవ్ పెంటికోస్ట్ అంటే ఫిఫ్టీ అనర్థం కాబట్టి ఫిఫ్టీయత్ డే యాభై అవ దినము అనర్థం కాబట్టి యాభై దినము ఎందుకు వాళ్ళు ఆచరిస్తారు అంటే అది ఏమంటాము కోతకాలపు పండగ ఈ రోజు క్రైస్తవులు చేస్తారు కోతకాలపు పండగ ఇస్ఆర్ కథలు పండగ చేస్తున్నారు మొదటి కోత మొదటి పంట యాభైవ దినానికి మొదటి పంట వస్తుంది కాబట్టి దేవునికి కృతజ్ఞత అర్పించుకుంటే కోత కాలపు పండగ అన్నట్టు అది పెంత కోస్త అంటే అది ఏ రూపకం కూడా పరిశుద్ధాత్మకు సంబంధించిన గుణగణాలన్న కనిపించిన కనిపించు ఎందుకంటే మనము ప్రథమ ఫలంలాగా ఉండడానికి ఏసు ప్రభు మరణాన్ని మన కొరకు మరణించి మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి రక్షణ అనుభవము ప్రథమ ఫలముల పండగకి సాదృశ్యం కానీ పెంత అంటే ప్రథమ ఫలముల పండగ లేక కోత పండగ పశుధాత్మ అభిషేకానికి ఏ రూపం కూడా సంబంధించింది కాదు కాబట్టి మతపరమైన జీవితము మోసపోయింది అన్న విషయాన్ని నేను ఇలా జ్ఞాపకం చేస్తున్నా పెంత కోస్త అని పేరు పెట్టుకున్నా కానీ ఏ రూపకం కూడా అది పరశుద్ధాత్మకు సంబంధించింది కానీ కాదు ఎందుకంటే పెద్ద కోసం అంటే ఫిఫ్టీ అని అర్థం డే అని కూడా చెప్తారు యాభై అవ దిన కూడా అది పరశుధాత్మ అభిషేకానికి సంబంధించింది కానీ కాదు రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నా దేవుని బిడ్డలు ఉపాసం ఉన్నారు ఆ రోజు దేవుణ్ణి ధృవీకరించిన వారు ఆ పండగ ఆచరిస్తున్నారు ఎందుకు ఆచరిస్తారంటే యాభై అవ దాన వాళ్ళకి ఫలం పంట వస్తుంది కాబట్టి ఆ పంటని కృతజ్ఞత భావంతో దేవుల వచ్చి వారు ఆరాధిస్తున్నారు అయితే ఇసల్పదులు ఇప్పుడు మనం చూసినాం ఇక్కడ పదకొండవ ఆదికొండ పదవ అధ్యాయంలో భూమి అందంతటా చెదిరిపోయిండ్రు భూమి అందంతటా చెదిరిపోయిండ్రు అయితే అబ్రాహ్మ కాలం దాని మనం చూస్తాము పన్నెండవ అధ్యాయం నుంచి అబ్రాహ్మ వస్తాడు దాని తర్వాత అబ్రాహము సంతానము నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి ఐరోక్త నుంచి వాగ్దన దేశమైన పాలు తేనెలు ప్రవహించి ఆ యొక్క పాలసీ దేశానికి వర్ణిస్తున్నారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళందరూ ఆ నుంచి బయటకు వచ్చి అరణ్య మార్గంలో నుంచి ఒక తరము గతించిపోయింది ఒక తరము ఇంకొక తరము కొత్త వాళ్ళు దేశంలో అడుగు పెట్టిండ్రు వాళ్ళు ఈ యొక్క పండగలని ఆచరించడం ఆరంభించింది అయితే కొంతకాలంకి ఏం జరిగిందంటే దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు జీవించడము ఆయన ఆర్యాన్ని ఉల్లంఘించడము ఇట్లా చేసుకుంటూ పోయిండ్రు ఆ రీతిగా చేయడం వల్ల శత్రు రాజులు రావడము వీళ్ళని బానిసలాగా ఆ బానిసలాగా ఆ దేశంలో పుట్టి అక్కడ పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ కావడము అట్లా ఈశ్వరు ప్రజలు ప్రపంచం అంతటా చెదిరిపోయిండ్రు మొత్తము నాలుగు చెప్తున్నాను నేను ఒక వచ్చి ఏమనోసీ బానిసలకు తీసుకెళ్తే వాళ్ళు అక్కడ స్థిరపడిపోయి అక్కడ పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే పెళ్లి కలగడం అదే దేశం వెళ్ళిపోయింది కానీ వాల గోత్రాలను మటుకు వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకున్నారు ఉదాహరణకి మనిషి గోత్రం అది ఆంధ్రదిక్కటెక్కడో రాజమండ్రి దగ్గర ఇక్కడ ఉంటుంది అది మనిషి గోత్రం ఒక చిన్న గోత్రం తెలుగు మాట్లాడతారు కానీ ఆ యూదుల ఆచారాలే పాటిస్తూ వాళ్ళ చిన్న మందిరం కట్టుకున్నారు వాళ్ళు అతను ఉన్నారు ఈ రోజుకి మనలాగానే ఉంటారు వాళ్ళు కూడా మనుషులు అట్లనే గుజరాత్ లో కొన్ని గోత్రాలు ఉన్నాయి ఉత్తర దిక్కున్న అటు మణిపూర్ నాగాలాండ్ ఆ ప్రాంతంలో ఎఫర్ఐం గోత్రికలు కొంతమంది నేను చదివినా చరిత్రలో పుస్తకాలలో నాకు ఇవన్నీ ఆశ కానీ అవి ఏ రూపకంగా పనికొస్తుంటే దేవుని వాక్యానికి సంబంధించిన విషయాలే కాబట్టి నేర్చుకుంటా ఉంటాయి చదువుతూ ఉంటాయి అట్లా గుజరాత్ కూడా ఇప్పుడు ఒక యూదుల మందిరం ఒకటి ఉంది అక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి చాలా గోత్రికలు ఉన్నారు అట్లా మన దేశమేనే కాదు ప్రపంచం వాళ్ళు చెదిరిపోయినారు అన్నట్టు ఉదాహరణకి ఎస్పీ కాలంలో ఇండియా చాలా మంది వచ్చి సెటిల్ అయిపోయిండ్రు యూదులు అట్లనే ప్రపంచమంతటా యూరోప్ ఏషియా ఆఫ్రికా అమెరికా ప్రతి దేశంలో వాళ్ళు చెదిరిపోయిండ్రు చెదిరిపోయాక నైన్టీన్ ఫార్టీ లో వారు ఒక కొత్త దేశంగా మళ్ళా తిరిగి స్థాపించుకున్నారు అప్పుడు అందని ఆహ్వానిస్తే చాలా మంది వారి దేశాలు విడిచిపెట్టి దేశానికి తిరిగి వచ్చిండ్రు కానీ ఈ కూడా చాలా మంది ఇంకా ఎవరి దేశాలలో వాళ్ళే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆస్తులు ఉంటాయి కదా ఆ విడిచిపెట్టి రాదరిచుకుంటలేరు వాళ్ళు పైగా ఇస్ఆల్ ప్రజలకి ఆ ఇస్లాము దేశస్తులకి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కాబట్టి ఆ దేశంలో సమాధానం లేదని ఎవడి దేశంలో వాడే ఉండిపోయింది వాడు ఇంకా రావట్లేదు కానీ చాలా మటుకు మనుషులు వెళ్ళింటారు ఆల్రెడీ కొన్ని లక్షల మంది వెళ్ళిపోయారు ఆ దేశాన్ని వాపస్ ఈరోజు మన పేర్లు కొంతమందికి ఇండియన్ నేమ్స్ ఉంటాయి కానీ ఏంటంటే వాళ్ళు పూర్వీకులు ఇష్టాలు కుదాయి ఇండియాలో వచ్చి ఇండియన్ పేర్లు పెట్టుకున్నారు వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోయారు అక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది కదా చిన్న దేశం స్టోరీ అంతా అయితే పస్కా పండుగ అంటే యాభై అవ దినమున ఇస్రాయల్ ఏం చేస్తారంటే వారి రాబడిలా వారి ఫల పంట ఫలాలలో కొంత భాగం తీసుకొచ్చి దేవుని సన్నిధికి సమర్పించుకుంటారు ఆ రోజులలో ఆచారం ఏంటంటే అది మన ప్రభు కాలంలో కూడా ఉండే ఏ దేశాస్తుడైనా కానీ యూదుడు కానీ ఇస్రాయేల్ కానీ ఏ దేశంలో ఉన్నా కానీ వాళ్ళందరూ ఆ పండుగ రోజు మటుకు వాపసు రావాల వచ్చి తొలమను మందిరంలో పంటని అర్పించుకొని అక్కడ దేవుని ఇస్తూ ఆరాధించి తిరిగి ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి ఇదే చెరి ప్లానెట్ అయితే ఇది మన ప్రభు కాలంలో కూడా ఆచారంగానే ఉండేది కాబట్టి ఆ రోజు ఏం జరిగిందంటే వీళ్ళందరూ తిరిగి అక్కడికి ఎంతకొస్త పండుగ రోజు ఇస్రాయల్ ప్రజలు ప్రపంచమంతటా చెదిరిపోయిన వారు ఏ ఏ వాళ్ళందరూ తిరిగి ఆ దేశానికి వెళ్ళిండ్రు ఆ కాలంలో మన ప్రభు ఉన్నారు మన ప్రభు కాలమై అయితే చివరిగా మనం చూస్తున్న విషయం ఏంటంటే అపోష్ల కార్యంలో రెండో అధ్యాయం నుంచి మనం చూస్తాం ఇవన్నీ విషయాలు ఆ పండుగ రోజు వీళ్ళందరూ పైన ఇంటి మీద ఒక చిన్న గదిలో కూర్చొని ఆరాధిస్తా ఉన్నారు క్రింద ఈ సజలు ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ జమాయి ఉన్నారు మెరిశలంలో దేవుడి సన్నిధికి వారి పంటను తీసుకొచ్చి కృతజ్ఞత అర్పించుకుంటున్నారు నువ్వు మాకు పంట ఇచ్చిన వాళ్ళు అర్పించుకొని అక్కడ దేవుని ఆరాధిస్తున్నారు ఆ టైంలో అక్కడ దేవుని యొక్క ఆత్మ శిష్యుల మీద పడింది ఉపాసం వాళ్ళ మీద వాళ్ళ మీద దేవుని యొక్క ఆత్మ రావడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళందరూ భాషలలో దేవుణ్ణి స్ముతించడము కనపరచడం మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందనేది నేను కొంతసేపు చూపిస్తాను వాక్యము ఇక్కడ ప్రపంచం అంతటా విస్తరించిన ఈ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఆ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశాలలో ఉన్నారో ఆ దేశాలలో భాషలు నేర్చుకున్నారు ఇప్పుడు మన దేశానికి వస్తే ఖచ్చితంగా ఆ మనిషి గోత్రికులు ఆ యొక్క రాజమండ్రి ప్రాంతంలో ఖచ్చితంగా తెలుగు మాట్లాడతారు నేను ఒక వీడియో చూసినాను మీ కాలు టెప్లైనా పెడతా గ్రూప్ ఈ మనిషి గోత్రికుల ఆరాధన తెలుగులో రాజమండ్రి ప్రాంతంలో ఒక చిన్న మందిరం ఉంది వాళ్ళది ఆ మందిరంలో వీళ్ళు దేవుని ఆరాధిస్తారు అయితే ఎవరో కథను దాన్ని మొత్తం వీడియో రికార్డింగ్ చేసి పెట్టిండట్టు అని నేను మీకు చూపిస్తే ఎప్పుడన్నా ఏదన్నా మీ కూర్కే అట్లా నేర్చుకోవడం కోరిక అందులో ఏమంత గొప్పతనం ఏముండదు ఆ ఆరాధన దేవునికి పోదని మీకు తెలుసు ఎందుకంటే ఏసుక్రీస్తు నామాన చేయని ఏ ఆరాధన కూడా దేవుణ్ణి స్వీకరించాడు ఎందుకంటే రక్షణ అనుభవం లేని దేవుణ్ణి ఆరాధిస్తే అది పోదు అన్నట్టు ఎంత పాటలు పాడినా ఎంత గంభీరంగా ఉపాసలున్నా అనాథాలకి అన్నం పెట్టినా వేదలను కనికరించినా దానికి తగిన ఆశీర్వాదం ఉంటది ఈ లోకంలో కానీ రక్షణ అనుభవం ఉండదు దేవుడు దాన్ని స్వీకరించడన్నట్టు నువ్వు పేదవాళ్ళకి దానం చేసినావు కాబట్టి దేవుడు నీకు కొంత దానం ఇస్తారు అంతే తేడా కానీ ఆయనతో పాటు సంభాషించే అవకాశం ఉండదు నువ్వు ఆరాధిస్తే నీ ఆరాధన ఆయన స్వీకరించాడు ఏసు ప్రభు ద్వారా వస్తేనే స్వీకరిస్తాడు ఎందుకంటే మనిషి పాపంలో ఉన్నవాడు కాబట్టి పరశుధులకు దేవుని ఎదుర్కోలేడు పరుశుధరకు దేవుని స్థితించలేడు పాపంలో ఉన్నవాడు స్థుతించడానికి అవకాశం ఉండదు ఆయన సన్నిధికి వస్తే కాలిపోతారు అంత దహించు కానీ ఏసుప్రభు నామాన్ని ధరించుకొని వస్తే యేసుప్రభుని ధరించుకొని మీ పాపంను కవర్ చేసేడు అయినా మీ పాపం ను కాబట్టి ఈ మాంసము వాసన తగలనీయకుండా మీకు బదులుగా అయినా మరణించి బలి అయిపోయాడు కాబట్టి ఆ నామాన్ని ధరించుకొని పోతేనే తండ్రిని స్వీకరిస్తారు అందుకు ఏసుకరిస్తున్న నామానికి మనం చాలా ప్రా ప్రా ప్రాధాన్యత ఇస్తాం అయితే పుస్తకాల నిండవద్యంలో ఏం జరిగిందన్నప్పుడు మూడవశాలు మరియు అగ్నిజాల వంటి నాలుకలు విభవింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరశుధాపతో నిండిన వారి నిండడం అనేది బహు అంటే ఒక పెద్ద కుండలో నీళ్లు పోస్తే అంచెల వరకు నిండడం అనేది అట్లనే పరిశుదాత్మ కూడా నింపుకోవడం అంటే అది మనము ఛాయ్ తాగడం వేరే కుండ నింపుకోవడం వేరే చాయ్ అంటే చిన్న కప్పుతో టేస్ట్ చేస్తాను సిప్పింగ్ అంటాం దాన్ని చాయ్ తా అది తాగడం వేరే నింపుకోవడం వేరే గొంతుల వరకు నిండడం వేరే కాబట్టి పరిశుధాత్మతో నిండిన వారు కాబట్టి కార్యాల పరిశుధాత్మ కార్యం జరగాలంటే ఒక అప్పు ఛాయ్ తాగితే కాదు మొత్తము నిండాల పరిశుధాత్మతో అంటే అప్పుడప్పుడు అట్లా లేసినప్పుడప్పుడు పర్షిప్ వేసుకొని పోతే కాదు సంపూర్ణంగా పరశుదాత్మతో నిండాలా ఒక కనీసము ఒక గంట సేపు అన్న నాన్ స్టాప్ పరిశుద్ధ చేయాలా లేక ఒక గంట రెండు గంటలన్నా పరశుదాత్మ నింపుకొని భాషల్లో శుతించడము దేవునికైనా పరచడం రెండు గంటలన్నా చేస్తే నిండలేమన్నట్టు మనం అట్లాంటి నింపుదల ఉంటేనే కానీ నువ్వు సేవలో దుష్ట శక్తులు నీ నుంచి పాల్పు నేను చూసి భయపడవు కార్యం జరగాలంటే నిండుగా నువ్వు నింపబడిన పరశురాత్మ ద్వారా అయితే అప్పుడు ఏం జరిగిందనేది మనం అవి చూస్తున్నాం ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొందినంత మాత్రమే భాషలో మాట్లాడతారా అంటే కాదు ఎందుకు అంటే పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తినివ్వాల అంటే మాట్లాడే శక్తిని ఇస్తేనే కానీ అన్య భాషలు వాళ్ళు మాట్లాడరు అన్నట్టు అయితే ఇదొక సంపూర్ణమైన ఈ యొక్క భాష దేవుడు దేవుడు కలిసి మాట్లాడే భాష మీకు చూపించాను అనేక పర్యాయాలు అది ఇక్కడ దేవుడు ఉండే ఆ యొక్క ఆకాశంలో తక్కిన ఆకాశాలలో ఉండే దేవుదూతలు మాట్లాడే భాష కాదని కాబట్టి నీకు ఇచ్చిన భాష నువ్వు పొందుకున్న అన్య భాష నువ్వు దేవునితో సంభాషించే భాష అది దూతలకు కూడా అర్థం కాడావసం లేదన్నట్టు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు అన్య భాషలు మాట్లాడసాగేది ఐదో వర్షంలో ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యువదులు ఎర్శలంలో కాపురం ఎందుకు పండగ చేసుకోవడం కోర్కు కాబట్టి ప్రపంచమంతటి నుంచి ఆకాశం క్రింద నుండి ప్రతి జనములలో అంటే ప్రపంచమంతటి విస్తరించిన వీళ్ళు భక్తిగల యోధులు ఎరుశలేములకు వచ్చేరు ఎందుకు అంటే పసగా పండగ చేయడం కోరుకు అయితే ఆరో వర్షంలో ఈ శబ్దము కలగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు అంటే ఈ నూట మంది తమ తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవడపడేరి అంతటా అందరు విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి మీరు మాట్లాడుతున్న వీరందరూ గణిలీలు గారా వాళ్ళు మా దేశ మాట్లాట్లా మాట్లాడుతున్నారు మనలో ప్రతి వాడు పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడటం మనం విల్చున్నామేమి ఇదేమి ఆశ్చర్యం అయితే డిఫరెంట్ డిఫరెంట్ రకరకాల దేశాల నుంచి వచ్చిన యూదులు భక్తిగల యూదులు వారి భాషలో ఈ అపోసలు మాట్లాడుతున్నారు కాబట్టి అన్య భాషలు అయితే ఈ యొక్క మెయిన్ ల్యాండ్ చర్చ ఏమంటదంటే వీళ్ళు మాట్లాడుతున్న భాషలు ఈ లోకంకి సంబంధించిన భాషలు కదా బ్రదర్ అంటారు అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి ఎందుకంటే ఏడవ వర్షంలో అంతటా అందరూ విభ్రాటెక్ ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్నది గలిగారు కారా తర్వాత తొమ్మిదవ వర్షంలో వీళ్ళందరూ ఎవరంటే పార్తీయులు మాదీయులు ఎలామియలు మెసపోతేమియా యూదయ కపోదకయ పొంతు ఆసియా ప్రగ్రియా పొంపుయా ఐగుప్తు అనే దేశాలు ఎన్ని దేశాలు లు మాదియులు ఎలామియులు మెసపోతేమియాలు యూదయ కపోదకియా పొంతు ఆసియా పుగ్రియా పొంపులియా ఐగుప్తు అంటే పది ఉన్నాయి ఇవి పది దేశాలు ఇవి పది దేశస్తులు ఇక్కడ ఇంకెన్ని దేశాలు మనకు తెలియదు కానీ అక్కడ మనకి పది దేశాలను గెలిపిస్తున్నాయి ఆ దేశస్తుల భాషలు అంటే ఐగుప్తు భాష పుంపులియా భాష పుగ్రియ భాష ఆసియా భాష పొంతు భాష కపోదికియ భాష యూదయ భాష నెసపోతేమియా భాష అంటే బబ్లోని భాష ఎలా మీలు మాధీయులు పార్తీయులు అయితే ఒక చరిత్రలో పార్తీయులు కానీ ఎలా మీలు కానీ భారతదేశస్తులనే ఉంది పార్తీయులు కానీ ఎలా మీలు ఉందని తెలుసు పార్త అనే పదము ఇండియన్ నేమ్ కదా పార్త అంటే పార్త అంటే అర్జునుని పార్త అంటారు కాబట్టి పార్తీయులు లేక పార్తీ అంటే కూడా శరీరానికి సంబంధించింది కూడా ఒక రీతిలో చెప్పాలంటే సంస్కృత భాషలో పార్తీయ అంటే శరీరం పార్తీయ దేహం అంటారు శారీరకం శరీరం అయింది కానీ ఇవి మటుకు ఇండియాకు సంబంధించినవి కావచ్చు అట్లా రకరకాల దేశాల భాషలలో పరిశుధాత్మ మాట్లాడుతున్నాడు అయితే నేను దీన్ని గ్రహించిన ఎన్నో సంవత్సరాలుగా ఇవి ఒక్కటి నాకు అర్థం కాలేదు అన్ని అర్థమైతేనే కానీ ఇదొకటి నాకు అర్థం కాలేదు ఏంటంటే వీళ్ళ భాషలు తక్కిన దేశస్తుల భాషలు వీళ్ళు మాట్లాడుతుంటే నాకు తక్కిన దేశస్తుల భాషలు అరే మా భాషలో మాట్లాడుతున్నారు మా భాషలో మాట్లాడుతున్నారు అనేసి ఒకరికొకరు ఆశ్చర్యపోతున్నారు వీళ్ళకి ఎంత తెలిసి వీళ్ళంతా ఇక్కడ కదా లోకల్లో కదా లోకలలో మా దేశ భాషలు ఎట్లా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోతున్నారు అప్పుడు నాకు దేవుడు ఈ విషయాన్ని బయలుపరిచింది ఏంటంటే ఆయన దేవుడు ఆ బబులోను గోపురం దగ్గర వాళ్ళ భాషలు తారుమారు చేసిండు ఎందుకు వీడు ఐక్యత కలిగి దేవుడికి వ్యతిరేకంగా అటువంటి ఐక్యతని దేవుడు వరదల చేయడు అందుకు వాళ్ళ భాషలను తారుమారు చేసిండు కానీ దాన్ని రివర్స్ చేసిండు పెంత కోసం వినమనం ఆ కన్ఫ్యూజన్ని రివర్స్ చేసిండు అక్కడ ఒకరి భాష ఒకరు మాట్లాడితే ఎవరికి అర్థం కాలే కానీ ఇక్కడ ఒకరి భాష ఇంకొకరికి అర్థమైంది ఈ ఆశ్చర్యం ఎంతో అమోఘమైన కార్యం దేవుడు మన దేవుడు ఎంత జ్ఞానవంతుడు అనేటిది ఇక్కడి నుంచి అర్థం చేసుకోగలం అటువంటి వాడు ఒకడు లేడు ఈ సృష్టిలో ఉండడు కూడా నిన్న నేడు నిరంతరం పడికి ఎకరీతి కొన్ని గొప్ప దేవుడు మన దేవుడు ఆయనకి ఎంత జ్ఞానవంతుడు భాషలని తారుమారు చేసి భూమి మొత్తం విస్తరింపజేసి అదే భాషల్లో మాట్లాడేవాడిని ఐక్యత చేస్తుండ్రు పరిశుధాత్మ ద్వారా ఆ యొక్క అపుస్తకాలలో పెంత కొ పండగలు వచ్చి కానీ అది పెంత కొస్తు ఎందుకంటే మతస్థులంటర్ వాటిది పెంత అనుభవం ఒక పదాని సంఘం ఇది పెంత కోస్త అనుభవం అని ఎంత కోస్త అనుభవం ఏం తెలుసా పూతకాలకు పండగ తీసుకోవడం అది పరశుదాత్మకి ఎట్లా సంబంధించింది ఏ రూపానికి కాబట్టి పరశుధాత్మ అభిషేకం వేరే పెంత పండగ వేరే రెండిటికి పొట్టే లేదు యాభై దేవుని ఆత్మ దిగి అంతే ఓ చెప్పాలంటే కూడా ఇంకో రీతి చెప్పాలంటే కూడా పర్షుదాత్మ అభిషేకం పొందుకున్నాకనే కదా ఫలం నీకు రావాలా మనం అప్పుడే రావు కదా ఫలాలు వర్షాద పొందుకున్నాక వరాలు కానీ ఫలాలు దీర్ఘకాలం తర్వాత వస్తాయి నేను వీలైతే రేపటికైనా కూడా ఆశ్చర్యమైన విషయాలు మీకు చూపిస్తా ఈ యొక్క భాషల వరం సంబంధించింది ఎందుకు దేవుడు శాపాన్ని రివర్స్ చేసేడు వాళ్ళని శపించండు కదా మీరు ఇక మీదట ఎటువంటి తల పెట్టకుండా మీరు మొత్తము ప్రపంచమంతటా విస్తరించిపోవాలి చెదిరిపోవాలి చెదిరిపోతేనే ఇంత పెద్ద భూమిని సృష్టించాలనుకుంటున్నాడు మీ ఒక్క జగంలో కూడా కాదు మొత్తం చెదిరిపోవాలి అడవులలో తురిగేవాళ్ళు కొండలలో ప్రతి స్థలంలో నిండిపోవాలి మనుషులు అది దేవుని యొక్క కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ తిరిగి దేవుని కొరకు ఐక్యత కావాలా అంటే పరిశుధాత్మ కార్యం అందుకు భాషల వరం ఇచ్చింది దేవుడు కాబట్టి ఇక్కడ మాట్లాడిన భాషలు ఆ మనుషుకు అర్థమైంది ఎందుకంటే అదొక ప్రణాళిక వీళ్ళందరూ ఆ భాషలు విని మా వాళ్ళు మాట్లాడిన భాషలు విని ఆ దేశపు భాష మాట్లాడుతున్నారే మేము పుట్టిన దేశపు భాష వీళ్ళు మాట్లాడుతున్నారే అని ఆశ్చర్యపోయి దాని అక్కడ చూస్తాము కేవలము పది దేశాలే కాకుండా పదం వచ్చిన ఏముందంటే కురేని దగ్గర లిబియా ప్రాంతం ముందు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు ఇంత భాషలు ఉన్నాయి ఇవే కాకుండా యూధా మత ప్రవిష్ఠులు దాని తర్వాత క్రేసియా అరబియలు అరబ్బీ భాష కూడా అక్కడ మొదలైన అంటే ఎన్ని భాషలు అంటే పది లిబియా పదకొండు రోమా పదమూడు క్రేసియలు పద్నాలుగు దాని తర్వాత అరబ్బీ పదహైదు భాషలు పదహైదు దేశాల భాషలు ఇక్కడ తారుమారైనవి తారుమారని అంటే తిరిగి కలుసుకునేవి తారుమార్ అని అడనిలేదు కలుసుకున్నాయి అన్నట్టు అంటే అక్కడ కన్ఫ్యూజన్ అండి ఇక్కడ క్లారిటీ వచ్చింది బాబేలు గోపురం దగ్గర కన్ఫ్యూజన్ వచ్చింది ఇక్కడ క్లారిటీ వచ్చింది ఎందుకంటే బాబేల నుంచి బయటకొచ్చారు కాబట్టి ఈ లోకం నుంచి బయటకొచ్చారు కాబట్టి వాళ్ళు ఇది గ్రహించగలిగిన కాబట్టి వారందరు విద్య విభ్రాంతి నుండి ఎటు తోచగా ఇదేమగును అని ఒకరితో ఒకరు అప్పుడు తర్వాత చూసి తమ కొందరు వీరు కొత్త మద్యంతో పనులు కానీ ఏదైనా అంటుండడు జామైనను కాలేదంటున్నాడు కాబట్టి మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారంటాడు ఏగుల ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రతి సంగతి ఇదే మనగా అని చెప్తున్నాడు అంత దినందుకు నేను మనసు అందరి మీద నా ఆత్మను కుమరించేది కాబట్టి అందరూ ప్రశ్తం మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు యవనులు దర్శనలు దర్శనములు కలుగును మీ వృద్ధులు యవనులు కలలుగా అందరు వృద్ధులు దర్శనములు ఇవన్నీ మనం చూస్తాం తెలుసు మనకి ఇవన్నీ తర్వాత ప్రతి ఒక్కరిని పరసాత్మ కుమరిస్తాను అక్కడంతా చెప్పబడినాక ముప్పై ఇరవై ఒకటి వర్షాలు అప్పుడు ప్రభు నామం వచ్చి చేయి వాళ్ళందరూ రక్ష పొందురని దేవుడు చెప్పుచున్నాడు అయితే వాళ్ళందరూ ఆ ప్రపంచం నుంచి అంతా వచ్చిన వాళ్ళు ఈ మాట విని ఏమనర్జునండి రెండు రెండవ ఈ మాట వినడు దేవుడు నజర చేత అద్భుతములను మహత్తరలను సూచకయులను మీ మధ్యలో చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనబరచని ఇది మీరే ఎరుగుదరు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపడిన యాయిను అను మీరు ఆయనను మీరు దుష్టుల చేత సెలవు వేయించి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మనవేదనలు కలిగించి ఆయనను లేపను ఆయన మన గురించి ఆయనను గురించి దావిడు నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభును చూచుచుంటేను ఆయన నా కుడి ఉన్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించను మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండదు నీవు నా ఆత్మను పాతలంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్లిపటనీయవు నాకు జీవమార్గంలో తెలిపితే నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే పేతురు వాళ్ళంతా ప్ర యూదులు కాబట్టి వాళ్ళకి పాత నిబంధన పుస్తకాలలో ఉన్న వాక్యాలు చెప్పిస్తున్నాడు కాబట్టి ఇదంతా సువార్త చెప్పేసినాక ముప్పై రెండు అసలు అయ్యి ఏసు నువ్వు దేవుడు లేపను కాగా ఆయన దేవుని గోరుపాషణ హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దనము తని వల్ల పొంది మీరు చూచచ్చు మీరు చిన్న దేనిని కుమరించి విన్నాడు కాబట్టి మన ప్రభువు తండ్రి ఆమోద పొందుకొని పరశుదాత్మను పంపించండి మనకి ఇక్కడ వాక్యం ఉంది ఎందుకు అంటే తండ్రి ఆమోదం ఉండాల ఆ రోజు తండ్రి వాళ్ళని చెదరగొట్టిండు వాళ్ళ భాషను తారుమారు ఆ తండ్రి ఆమోదం తీసుకొని పరశుదాత్మను మనకు పంపించి ఈరోజు అందరినీ ఐక్యత చేసిండు పర్షుదాత్మలో ఐక్యత ఉంటదన్న విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాం తర్వాత ముప్పై ఆర వర్షంలో మీరు సెలివేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తు గాను నియమించను బాగా తీసుకోండి ప్రభువుగాను క్రీస్తు నియమించను ఇది విషయాలు వంశస్థ అంతయు రూఢిగా తెలుసుకునే వాళ్ళని ఇది విషయాల కొరకు చెప్తున్నాడు ఈ వాక్యం ముప్పై ఆరో వారు ఈ మాట విని హృదయంలో నచ్చుకొని సహోదరులగా మేమేమీ చేతమని పేతుడిని అడగదు పేతుడిను కడమపోసుకుని అడగగా పేతుడు మీరు మారుమనిసుకొంది పాపక్షమ నిమిత్తము ప్రతివాడు ఏసుకృష్ణ భాప్సం పొందడు అప్పుడు మీరు పర్శునాత్మను వరం పొందుదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులకు అనగా ప్రభు అయిన మన దేవుని దేవుడు తన ఎద్దకు పిలిచిన వారికి అందరికీ చిన్ననని వారితో చెప్పాను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరంలో వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాసం ఆ దినం ఇంచు మించి మూడు మంది చేర్చబడేరి చూడండి ఆశ్చర్యం ఇది దేవుని యొక్క ఆత్మ కార్యము ఎట్లా ఉంటుంది అనేది అక్కడ ఒక సూచన మనం చూస్తున్నాం కానీ దాని తర్వాత ఎన్ని సార్లు పరశుధాత్మ దిగొచ్చిందనేది నేను రేపటి దినం నా వీలైతే చూపిస్తాను అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించాలా బాబేల నుంచి మొదలుకొని పెంతకోస్త వరకు ఏం జరిగిందన్న చరిత్ర మనం చూస్తున్నాం బాబులో దేవుడు భాషలు తారుమారు చేసి వారి ఐక్యతని విడగొచ్చుండు కానీ పెంతకోస్త రోజు పశుద్ధాత్మ అభిషేకం అనుగురించి వారిని ఐక్యపరచిండు అంత గొప్ప దేవుడు అన్నట్టు కాబట్టి ప్రపంచమంతట విస్తరించిన వారందరూ ఈ యొక్క సువార్తని స్వీకరించి తిరిగి వారి దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు సేవ చేసి ప్రపంచమంతటా దేవుని సువార్తను ప్రకటించిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం వలన భాషల వరము ముఖ్యంగా మనం భాషవరం గురించి మాట్లాడుతున్నాం భాషల వరము సువార్తని ప్రపంచానికంతా తీసుకుపెట్టేటట్లు చేసింది లేకపోతే ఈ పార్తీయులు ఎలామిలు మెస్సపోతామియా వాళ్ళు అరబ్బులు కేంద్రీయులు వీళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వాపసు వెళ్ళిపోయే వాళ్ళ దేశాలకి ఈరోజు మందిరం లేదు వాళ్ళు వాపసు వస్తలేరు రెండు వేల మందిరం లేదు వాళ్ళు వాపసు వస్తలేరు లాస్ట్ మందిరం అది చివరి మందిర కాలంలో జరిగింది ఇది వాళ్ళందరూ ఆ యొక్క విని వారి దేశాలకి వాపసు వెళ్ళిపోయి వారి వారి భాషలలో దేవుణ్ణి సూచిస్తూ సువార్త ప్రకటించుకుంటూ ప్రపంచమంతటా క్రైస్తవ సంగతిని బయల్పరిచాడు రక్షణ సందేశాన్ని నూతన జన్మ అనుభవాన్ని ప్రకటించుతూ దేవుని మహిమపరిచిండ్రు కాబట్టి భాషల వరము దేవుని నామాన్ని స్థిరపరిచింది అంత ప్రాముఖ్యమైనటు ఈ వరం అంతగా నేను ఏ కామెంటరీస్ కూడా చదవలేదు నేను ఎవరు చెప్ప కూడా నేను వినలేదు భాషల వరం ఎంత పవర్ఫుల్ అంటే ఆ వరం వాడు ఆ వరంని వాడు ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ స్థాపించబడుతుంది యేసుక్రీస్తు నామం ఎందుకు అందుకే సైతానికి భాషల వరం అంటే బహు కోపం బహు అసహ్యం అన్నట్టు వాడు భరించలేడు భాషల్లో మాట్లాడితే ఎందుకంటే భాషలో మాట్లాడేవాడు దేవుళ్ళతో మాట్లాడుతున్నాడు అనే వాక్యం మీకు చూపించిన ఎన్నిసార్లు కాబట్టి నువ్వు సరాసరి దేవులతో మాట్లాడుతున్నావు వాడు భరించలేడు నీవు నీ మనసుని పొందుకున్నవాడు కాబట్టి వాడు నేను భరించలేడు అన్నట్టు కానీ నువ్వు ముట్టలేడు ఎందుకంటే నువ్వు ముద్రించబడ్డావు పర్షదాత్మలో నేను వాడు ముట్టలేడు నేను ఎట్టి ఈ ధైర్యంతో మనము ఈ నిరీక్షణతో మనము మన సేవల్ని కొనసాగించుకుందాం ఆటంకాలు వచ్చినా ఎవడు ఏమనుకున్నావు ఎంతమంది అటాక్ చేసినా నేను నెక్స్ట్ వీక్ చూపిస్తే ఒక వాక్యం నిన్ను అటాక్ చేస్తారనేటిది వాళ్ళు ఎవరు అటాక్ చేసినా ఏం చేసినా ఏ మనుషులు మనల్ని అటాక్ చేసినా ఒక్కరుగా ఇద్దరు కాదు ముప్పై నుంచి ఈ అటాక్స్ జరుగుతున్నాయి మనకి ఎందుకంటే మన నుంచి ఈ సత్యము బయటికి పోవచ్చు అనేది వాని ప్లాన్ కానీ దేవుడి ప్లాన్ ఏంటి ఎక్కి పరిస్థితిలో ఇది ఆగడానికి వీల్లేదు మనం ఆపిస్తే ఇంకొకరిని లేపుతాడు దేవుడు అంతే కాబట్టి మనం ఆపం ఇంకొకరిని కూడా లేపుతాం మనం మనం ఆపము ఇంకొకరిని లేపుతాం ఒక తుని కలిస్తే ఇంకొకరిని లేపుతాడు దేవుడు అదైన విధానం కాబట్టి మనం మనకు నిస్వార్థతతో ఎవరి మీద పక్షపాతం చూపించకుండా ఎవరి మీద తీర్పు తీర్చకుండా యథార్థతతో ఆయనని మహిమపరుస్తాం భాషలలో ఆయనను గణపరుచాం ఆయనతో ప్రతిరోజు సంభాషిస్తాం భాషలలో ఇక విదట మరీ ఎక్కువగా దేవుని భాషలలో శిక్షిస్తాము మన సొంత ప్రాంతంలో ఎక్కువసేపు భాషల్లో ఆయనని గనపరచడానికి ప్రయాసపడదాం అటువంటి కృపా భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాల అని ప్రార్థిస్తాం పరశుద్ధు తండ్రి మీకు మధురాందైనా ఎంతో గొప్ప దేవుడు నేను నేనంటి వారు ఒక్కరు లేరు ప్రభా నేను పోలినవాడు ఒక్క లేడు ప్రభు నేను దేంతో దీర్ఘని జ్ఞా దీర్ఘంగా జ్ఞానం కలిగిన వారి నుంచి మేము వాక్యం చేస్తున్నాం ప్రభావ మీ యొక్క మీకున్నంత జ్ఞానం ఎవరికి లేదని మేము ఇక్కడ జ్ఞాపకం తీసుకుంటున్నాం ప్రభావ మీరెంతో జ్ఞానవంతులైనా అటువంటి జ్ఞానంలో మీరు మమ్మల్ని బలపరిచినారు నైనా మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి సమస్త ఘనత మహిమా ప్రభాలు మీకే చెల్లించుకుంటున్నాం ప్రభు మిమ్మల్ని స్థితించేలాగా మీతో సంభాషించేలాగా మీ నుంచి క్షేమాభివృద్ధి ఈ యొక్క భాషను వరము మా గ్రూప్ లో ఉన్న వారికి అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అదే కాకుండా భాష వరం కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఒకటి కృపా భాగ్యాన్ని స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి మంతుడానికి వందాలి సయ్యా గొప్ప దేవ నా తండ్రి నా ఈ గడిచిన కాలమంతముల కాచి కాపాడి ఈ క మధ్య కాల సమయంలోనైనా సాయంకాల మీ సన్నిధిలో సమయం భాగ్యాన్ని కృపర్ మాకు అనుగ్రహించినారు ప్రభావ వాటి అన్నిటిని బట్టి భాషల వరం గురించి ప్రభావ ఈ రోజు ప్రభావ కొన్ని విషయాలు మాకు బయలుపరిచిన అయినా ఆత నిబంధన కాలంలో భాష తారుమారైపోయినాయి కొత్త నిబంధనకు వచ్చేవాన్నిటిని మీరు ఏకం చేసిన ప్రభావం మీ ఆత్మ ద్వారా గొప్ప దేవ ఇంత గొప్ప దేవుడు వేసాయ నీకు ఎంతో వందాలిసా నీకు సమస్త ఘనత మహిమా ప్రభావాలను అర్పించకుండానైనా వాక్యం ద్వారా మీరు మాతో మరి ఎక్కువగా ప్రభా మేం భాషల్లో ప్రభావ నిన్న స్కృతించాల భాషల్లో ప్రభావ ప్రార్థించాలా ప్రభా ఆత్మలను ప్రార్థించాలా మనసుతో మేము ప్రార్థించాలా భాషలో మరి ఎక్కువగా మేము మాట్లాడాలని మీతో సంభాషించాల ప్రభావ నా తల్లి అలాంటి కృపరించండి భాషలో వరం ప్రభావ మీరు మాకు ఇచ్చిన అమితంగా భాషలలో ప్రభ నేను మయంపరచాల పర్వకృపు మీరు మాతో మాట్లాడారు ప్రభావ నా తల్లి ఆ రీతిగా ప్రభు మేము సంభాషించాలనే సహాయపడమని ప్రార్థిస్తాం ఆ రీతిగా గొప్ప దేవన తండ్రి ఎక్కువ సమయం ప్రార్థనలో మేము ఉండాలా ప్రవ నైనా ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నారు నైనా మేము ఎట్లా జీవించాలా ఏ రీతిగా ఉండాలా ప్రతి విషయంలో ప్రభావ మేము బహు జాగ్రత్త కలిగి ప్రభావ పూర్ణ జాగ్రత్త కలిగి మీ వాక్యాన్ని ప్రభావ మేము అనుసరించి మా హృదయంలో మేము భద్రపరిచి పాటించేదాన్ని అనుభవపూర్వకంగా ప్రభావ అనేకలు ప్రకటించి అనేకులు ఈ సత్యంలో మేము నడిపించాలని సహాయపడమని మీ కృప వెంబడి కృప అనుగ్రించండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి నా దేవ నా ప్రభావ మీ పర్వకూపు జ్ఞానం మాకు ప్రభావ ఈ విషయాలు ప్రభావ సంఘాల్లో లేవు ప్రభావ కాబట్టి సంఘాల్లో ప్రభావ ఈ వాక్యం ప్రకటించి సంఘ క్షేమీ కొరకు ప్రభావ ఈ కృపావరాలు మేము వాడుకోవాలా అనేకలు ప్రభావ వాటిని ఓ ప్రభా ఆశ్రంపజేయాల ప్రభావ ఆ రీతి వాళ్ళకు కనువి ఈ సత్యాన్ని గ్రహించి వాళ్ళు ఓ ప్రభావ వాటిని పాటించి వాళ్ళ సంఘానికి క్షేమం పొందులాగానే సాయపడం ఆ రీతి మేము చేయాలా అనేక ప్రాంతాలు మీరు ఎక్కడికి నడిపిస్తే మేము అక్కడ వెళ్తాం ప్రభావ అయినా ఏ సపంచమంతా మేము విస్తరించాలని మీ వాక్యంధ మాతో మాట్లాడారు ప్రభావ విస్తరించాలి భూమిని నిండించాల ఫలింపు చేయాల ప్రభావ ఏల ప్రభావ అది మీ ప్రణాళికనైనా ఆ రీతికి మేము ముందుకు పోవాలి సత్యాన్ని మేము అనేకులు ప్రకటించి అనేకులు ప్రభావ ప్రపంచం అంతా వెళ్లే ప్రవ మీ వార్త మీ మహిమతో ఈ లోకాన్ని నింపాల ప్రభావ ఆ రీతికి మిమ్మల్ని గొప్ప గొప్ప సేవకులు లేవనెత్తండి కోత విస్తారని ప్రభావ పనివారు కోదికున్నారు కోత ప్రభు కోసేవారు ప్రభావ తక్కువగా ఉన్నారు కాబట్టి నైనా వాళ్ళని ప్రార్థిస్తున్న సేవకులు లేపమని ప్రార్థిస్తున్నాయినా గొప్ప దేవ తండ్రి అనేకులు ప్రభావిక చోట వెళ్ళి మీ వాక్యం పాటించాలని సహాయపడండి మీరు అక్కడ తొలగింది ప్రభు అయినా మేము సిద్ధపడాలా అనేకులు ఇంత భయంకరమైన కాలం మేము ఉంటున్నాం ప్రతి ఆత్మ మేము వివేచించాలా ప్రభావ మేము ముందుకు పోవాలా ఎక్కడ కూడా నైనా మేము మోసపోకుండా మీరు సహాయపడండి నా తండ్రి సరే చిగురు చివరి కాలంలో ప్రభావ అనేకులు మోసగింపబడతారు వాక్యం కాబట్టి మీ సత్యం నుంచి మేము తొలిగిపోకుండా ప్రభా చివరి వరకు ప్రభావ రక్షణ ప్రణాళిక మేము ఉండాలా ఈ సత్యం నుంచి ప్రభా అనేకులను ప్రభావైనా నడిపించాలి ఈ మీ సత్యములను పశు ప్రతిష్టిష్ఠంప చేసేందుకైనా నీకు ఎంతో అన్నాలి సైనికే స్థుతులు స్తోత్రమైన వాక్యంలో సత్యం గ్రహించి వాటిని మేము అర్థం చేసుకునే ప్రభావ అనేకలు ప్రకటించేలాగా వివేచన మీరు మాకు ఇచ్చేందుకైనా నీకు ఎంతో అన్నా భాషలకు అర్థం చెప్పే వారాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించినైనా వాటి కోసం ప్రయత్నం చేయమని మీరు అన్నారు ప్రభా కాబట్టి ప్రతిదీ వారాన్ని ప్రయత్నం చేయాలా ప్రవా మరి విశేషంగా ప్రవచన వరం గురించి మాట్లాడనారు ఆ రీతిగా ప్రతి వరం ప్రభా అన్ని వారాలు మీరు మాకు అనుగ్రహించాలి వాటిని మేము ముందుకు పోలాగినా సంఘర్షమ ప్రైతే నడిపించండి మీ చిత్తాంశాలను మీరు ఇస్తున్నారు కాబట్టి నేను మీరు మాకు అనుగ్రహించమని ప్రాదిష్టం అయినా మీ కృపల్లో మమ్మల్ని బలపరిచేందుకెంతో వందాలు ఈ సమయం మాకు ఇచ్చిన ఎంతో విలువైన సమయం మాకు ఇచ్చిన ఎంతో వందాలు ప్రొవ్వా సమయం పూర్తిగా మీ సద్వినియోగం చేసుకుని మేము జాగ్రత్తగా జీవించే బిడ్డగా తయారు చేయమని ప్రాదిష్టం ప్రవ నా తండ్రి వాటిందరూ మాతో మాట్లాడే మమ్మల్ని బలపరిచేందుక నీకు ఎంతో వందా సేనాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించండి నీకు అనేక మంది విషయాలు బయలుపరచండి ప్రవ్వా నేను మీ జ్ఞానం చేతి ఇంకా నింపండి అనేక మంది విషయాలు ప్రకటన గందాలు ఎన్నో విషయాలు చెప్పిస్తున్నాను ఒకటి అన్నింటి సంఘాలకు మేము ప్రకటించాలి నిన్న ప్రతి వాక్యం మేము ఆ రీతి మమ్మల్ని తయారీ నడిపించమని ఆ రీతికి కుటుంబాలు కూడా మీరు దేవించి ఆశ్రదించి ఈ వాక్యం ఎంతమంది తింటున్నారో కుటుంబాలు కూడా మీరు ఆశీర్దం ఇచ్చేసి బలపరిచి మీ కొరకు సాక్షిని పెట్టి మీరు ఆకులు మమ్మల్ని మీరు మా తోడు సురక్షితంగా మా గృహాలకు చేర్చి మీ నామాన్ని మై మీ మీ ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామం ప్రార్థిష్టనాం తండ్రి ఆమె మన ప్రభు ఏసు క్రీస్తుక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండునగాక ఆమెన్ అందరికీ